కీర్తన నూట నలభై మూడు ఆపదల సంపదల నలయుటేమిటమాను రూపింపనిటను రోషిననుగాకాడలేని దేహ రోగంబులేమిటమాను జడను విడిపించున సేవగాక విడవ కడియాస విడవ కడియాస తను వేచుటేమిటమాను వడలి కల గుణ మెల్ల నుడిగెననుగాకా దురిత సం్రహమైన దుఃఖ మిటమాను సరిలేని సౌక్యంబు తవిగొన్నగాక కరుకైన మోహాంధకార మిటమాను అరిది తేజో మార్గ మలబడిన గాక చావులోబెనగొన్న జన్మ మేమిటమాను ఈవలా వల్లి భావింపనరుదైన బంధమేమిటమాను శ్రీ వెంకటేశ్వరుని సేవ చేగాక